Okay, sister. Thank you. Deepa, sister. Starting Pratham Jai and I. I've got <coughs> a chance <coughs> now. I'm fine. పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయూ ప్రభా నీ కళ కళ్యాణ బంధనాలు కృతజ్ఞత స్థుతులు స్థూతా కళ్యాణ రజ పరిశుద్ర సర్వశక్తి మంతుడా సర్మాధికారి నీకే వందనలు ప్రభా దేవా ప్రభా దేవారభ మా అందరినీ కూడా ప్రభ కంటి పాప మరి దానించి కాపాడిను ప్రభ ప్రభా దేవా ప్రభా ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు దేవాయిచు ప్రభా మరి యొక్క సమయంలో ప్రభా ప్రారంభ చేస్తున్నగా ప్రభా నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి తండ్రి దేవాయత్స ప్రభాని యొక్క అర్ధస్థానం పెద్దించండి దేవాయచ ప్రభావ మరి మీరు మాకందరికీ తోడు నడిపించండి ప్రభా దేవాయసు ప్రభా మరి ఈ లోకంలో ఇక్కడ చూసిన గలిబిలి ప్రభా అయినా కానీ ప్రభా ఈ లోకంలో ప్రభా ప్రతిబిడం కాపాడం మరి ప్రార్థిస్తుంది అదే రీతిగా ప్రభా మందని కూడా ప్రభా ఈ యొక్క గలిబిలి నుంచి తప్పించి మందుని రక్షించుకొని ప్రభా నీ లెక్కల కింద నీ లెక్కలని బంధనాలు తండ్రి దేవాయసు ప్రభావ మరి రాని బిడ్డలుంటే ప్రభా వారిని అందరినీ కూడా ప్రభా నువ్వు గాల మేసుకొని లాక్కరం అని ప్రార్థిస్తుండీ దేవాయస్రభ ఇంకా రాలేని పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటండి దేవాయసు ప్రభ ఆదివంతం ప్రభ ఎక్కడ కూడా ప్రభా మీరే సర్వసృష్టి కార్తాని ప్రభా అనేకులకు మేము ప్రభా యొక్క శ్వాత మీరు ప్రకటించాలా మేము అందరం వెలిగింపబడాలి వెలిగించాలి ప్రభా ప్రతి సేవకులు మీరు దీవించండి ఆశించత నింపండి దేవాయసు ప్రభా ప్రతి వారిని కృపలో జ్ఞాపకం అదే రీతిగా ప్రభావ పాటల వారా మేమో పొందండి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ఆది అంతం ప్రభావ మరి మీద మాకు తోడేమో నడిపిస్తారని ఏచూక్రీస నామంలో ప్రార్థిస్తాం తండ్రి సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఒక పాట పాడండి సిస్టర్ దేవి సిస్టర్ ప్రేసలాడు ఒక పాట పాడండి దేవి సిస్టర్ సిస్టర్ ప్రేసలాడు నీట్లో ఉన్నారు ప్రేజలాడ్ సిస్టర్ జ్యోతిమయడా నా ప్రాణప్రియుడా స్తిమహిమలు జ్యోతిర్మయు నా ప్రణప్రియు స్మహిమీకే నాత్మలో అనుక్షణం నాత్మలో అనుక్షణం నా అతిశయము ని నందమునివే నారాధనా నివే నా అతిశయమునివే ఆనందమునివే నారాధనా నివే జ్యోతిర్మయూణ నా ప్రాణ ప్రియుడా స్థుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయ నా పరలోకపు తండ్రి వ్యవసాయ నీ తోటలో నీ ద్రాక్ష నన్ను అంటూ కాటి స్థిర పరిచావా నీ తోటలో నీ ద్రాక్ష నన్ను అంట కాటి స్థిర పరిచావా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రీయుడా తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుం మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుం మరి నా పాత్రను చేయా నను విసిరేయక సవా నీకిష్టమైన పాత్రను చీయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రణప్రియుడా స్తి మహిమలు నీకే జ్యోతిమయడా నా ప్రాణప్రీయుడా స్తిమహిమలు నీకే నా తండ్రి కుమారరిశుద్ధాత్ముడా తండ్రి కుమారరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిను నేనే నేమణి ఆరాధిన్ చేయేక దేవా ఆది సంభూతుడా నిను మని ఆరాధిన్ చేోతిర్మయుడా ప్రణప్రియుడా స్తిమహిమూనీకే జ్యోతిర్మయు నా ప్రాణప్రీయుడా స్మహిమూనీకే నా ఆత్మల అనుక్షణం నా ఆత్మల అనుక్షణం నా నీవే नांदम नीवी नाराधना नीवी ना अतिशयमो नीवी आनंदम नीवी नाराधना नीवी ज्योतिरमयोडा ప్రైజ్లాడు ప్రేస్తాడు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ వర్షుద్దవు బ్రదర్ ప్రేసలాడు బ్రదర్ ప్రేసలాడు బ్రదర్ వాక్యంలోకి నడిపించండి నా ప్రభువును రక్షపడైనటువంటి ఏసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందననాలు శుభములు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాము తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభు సర్వశక్తి సర్వాధికారి మహాగానుడా మహోన్నతుడానికి స్తోత్రముల తండ్రి ఈ గడిచిన కాలం తండ్రి నేను హిమ్మ తోడుగా ఉన్నారు నా తండ్రి మీ కృపను మాకు అనుగ్రహించారు అనేకమైన ప్రాంతాలు వెళ్ళినప్పటికీ నీ ప్రభా మీరే నన్నీ అపాయముఖీయుడు దరి చేరకుండా కాచి కాపాడి ఇంతవరకు నైనా మమ్మల్ని సచివులుగా ఉంచి నీ సన్నిధిలో చేరి స్థుతించుటకు ఆరాధించుటకు నీ స్వరం మీనటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతని బట్టి మీకెంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా కనికరం కలిగిన దేవ ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని నేను గానించబోతుండగా మీరే మాతో మాట్లాడండి నైనా ప్రభా మమ్మల్ని బలపరచండి ఏ రీతిగా ప్రభా మా యొక్క క్రైస్తవ జీవిత యాత్రను ప్రభావ కొనసాగించాలో తండ్రి మీరే నాయన మాతో మాట్లాడం మన తండ్రినైనా నీకు నచ్చినటువంటి గుణగణాలు ఇదేత కలిగినటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించి ప్రభావ తండ్రినైనా నాటి భక్తులు రీతిగా ప్రభావ నీ ఎందుకు నడుచుకున్నారు ఆ రీతిగా నీ తండ్రినైనా మేము కూడా నడుచుకున్నట్లుగా ఇదేత కలిగి జీవించినట్లుగా మీరు చూపించి నా తండ్రి వాక్యం చెప్పనైనా ప్రభావ నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సెలువ చాటును మరుగుపరచండి మీ ఆత్మతో నింపండి ఆ నోటిని మీ దూరంగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిమనల్లమా ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభు యొక్క పరిచర్యను గురించి మనం చూస్తా ఉంటాము మన ప్రభు శరీరదారిగా ఇంకానికి వచ్చిండు ఆయన బాప్తిసం పొంది నలభై దినాలు ఉపవాసం ఉండి అరణ్యంలో శోధింపబడి తర్వాత ఆయన పరిచర్య మొదలుపెట్టి పరిచయం మొదలుపెట్టిన తర్వాత ఆయన అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచ్యక్రియలు జరిగిస్తూ వచ్చు ఆయన ప్రాముఖ్యంగా చూసుకుంటే ఆయన దగ్గరికి ఎంతో మంది ఎన్నో వేల మంది వచ్చారు దగ్గరికి ఎంతో మంది ఆయన సహాయాన్ని కోరుతూ అనారోగ్యంతో దెయ్యం దెయ్యాలు పట్టి అంగవైకల్యంతో రకరకాలైనటువంటి కారణాలతోటి ఎక్కడెక్కడికో తిరిగి ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రయాసపడి ఎక్కడ సమాధానం దొరక్క ఎక్కడ జవాబు దొరక్క ఎవరు కూడా పట్టించుకోక దిక్కుమాలిన స్థితిలో దీన స్థితిలో ఉండి ఎవరు సహాయం చేయక అందరి చేత తృణీకరించబడి ఏ మార్గము కనిపించక మా జీవితాలు ఇంతేలే అనుకున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రభు దగ్గరికి వచ్చాయి అటువంటి వారందరినీ కూడా యేసుప్రభు స్వస్థపరిచాడు ప్రాముఖ్యంగా బైబుల్లో మనం చదివితే నాలుగు వార్తలగా యసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు మనకు ఎన్నో కనపడతాయి చాలా విషయాలు కనపడతాయి ఆయన నాలుగు సందర్భాలు నేను చూపించాలనుకుంటున్నాను ఈ నాలుగు సందర్భాలలో ప్రభువు ఆయన స్వస్థపరిచిన విధానాన్ని మనం గమనిస్తే వారి యొక్క విశ్వాసం ద్వారానే వాళ్ళు స్వస్థపడినట్లుగా ప్రభు చెప్తారు అదే మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనంలో ఇక్కడ మనం చూస్తాము పన్నెండేళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడిపోతాను అని అనుకొని ఆమెను వస్త్రపు ఆయన ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఆ జన సమూహంలో తోసుకుంటూ వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ఆమె యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని తాకినప్పుడు తను స్వస్థత పడుతుంది అప్పుడు ప్రభు ఏం చెప్తాడు ఏసు తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనంలో ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచను అని ప్రభువు సెలవిస్తారు అంటే ఆమె యొక్క విశ్వాసము ఆమెను బాగుపరిచింది అని చెప్పాడు అదే రీతిగా మతేశార్త పదిహేనో అధ్యాయం ఇరవై వచనంలో అక్కడ ఒక సందర్భం కనాను స్త్రీకి సంబంధించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం ఆమె వచ్చి ఆమె కుమార్తెకు దెయ్యం పట్టింది నన్ను కరుణించము కనికరించుమని ప్రభు దగ్గర బాగు గోజార్త ఉంటది ప్రభు కాదు అన్నగానే విడిచిపెట్టకుండా అదే రీతిగా కుక్కలతో పోల్చుకున్న పోల్చినా సరే తన కుక్కనను ఒప్పుకుంటూ ప్రభు బళ్ళ దగ్గరే తింటాయి కదా అని అడుగుతూ తను తాను ఎంతగానో తగ్గించుకొని ప్రభువును గోజారింది ప్రభు అన్నాడు పదిహేను మత స్వార్థ పదిహేనవ అధ్యాయము ఇరవై వచనంలో మన ప్రభు అన్నాడు అందుకు ఏసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవను గాక అని ఆమెతో చెప్పాను మన ప్రభుడు నీ విశ్వాసము గొప్పది అంటే ప్రభు చెప్పిండు ఆ మాట చెప్పిన వెంటనే తన కుమార్తె ఆమె కుమార్తె గడియలోనే స్వస్థత నొందెను అని మనం చూస్తాం అదే రీతిగా మార్కు స్వార్త పదో అధ్యాయం నలభై ఇక్కడ తిమాయి కుమారుడకు భర్తిమాయి అనేటువంటి ఒక గుడ్డి భిక్షుకుడు త్రోవ పక్కన కూర్చొని ఉంటాడు అతడు ప్రభు దగ్గరకు వచ్చి తను బతిమాలినప్పుడు ప్రభు ఆయనతో చెప్పే మాట ఏంటిదంటే యాభై రెండవ వచనంలో మార్కు సువార్త అధ్యాయం యాభై వచనంలో అందుకు ఏసు నీవు వెళ్ళము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పాను మన ప్రభు చెప్పిండు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది వెంటనే త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను త్రోవలోనే అతను చూపు పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అదే మత్తైసు వార్త తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది మనం చూస్తే అక్కడ ఇద్దరు గుడ్డి వాళ్ళు ప్రభు వెళ్తుంటే దావిదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేస్తా ఉంటారు ఆయన ఒక ఇంట్లో ప్రవేశించిన తర్వాత గుడ్డి ఆయన దగ్గరకు వచ్చి ఇది నేను చేయగలను అని మీరు నమ్ముతున్నారా అంటే నమ్ముచున్నాము ప్రభువా అని ఆయన ప్రభుత్వ అని ప్రభువుకు సమాధానం ఇస్తారు వాళ్ళ ఇద్దరు అప్పుడు ఆయన వారి కలుడు ముట్టగానే వాళ్ళ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తేరువబడేను అనేటువంటి మాటలు మనం చూస్తాం అంటే వారు ఏ రీతికైతే నమ్మారో జరుగుతుంది అని అది జరిగినట్లుగా మనం చూస్తాం ఈ సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి ఈ సందర్భాలన్నింటిలో కూడా ఈ ప్రభు చేసింది అద్భుతమైన కార్యాలు విశ్వాసము ద్వారానే విశ్వాసం ద్వారానే వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరిగినాయి ఆ పని రక్తస్రావం కలిగిన స్త్రీ నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచరని చెప్పింది ఆ కణాను స్త్రీకి ప్రభు నీ నీ విశ్వాసము గొప్పది అని చెప్పింది ఈ భర్తిమ్మయ్యకి నీ విశ్వాసమే నేను స్వస్థపరచను అని చెప్పి అదే రీతిగా ఇద్దరు గుడ్డి వాళ్ళకి మీ నమ్మిక చొప్పిన మీకు అవునుగా కాని సెలవిచ్చి అంటే వీళ్ళ జీవితంలో విశ్వాసాన్ని బట్టే కార్యాలు అది ఎలా జరిగినాయి ఇన్స్టెంట్ గా జరిగినాయి కార్యాలు అప్పటికప్పుడే కార్యాలు జరిగినాయి గొప్పగా అద్భుత రీతిగా కార్యాలు జరిగినాయి ఈ సృష్టిలో ఎవరు కూడా చేయలేనంతగా అది అసాధ్యమైనటువంటి పనులు ప్రభు సాధ్యం చేసి చూపించారు అని ఏ ట్రీట్మెంట్ లేకుండా ఎటువంటివి లేకుండా సింపుల్ గా తాకి స్వస్థపరిచిండు ప్రభు అంత గొప్ప అద్భుత కార్యాలు మన ప్రభు ఇన్స్టెంట్ గా చేసిండు కేవలం వారి యొక్క విశ్వాసము ద్వారానే కాబట్టి ఈరోజు ప్రభు మనము గమనించాల్సింది ఈ విషయంలో ఈ యొక్క సందర్భంలో ఈ బాగుపడిన వాళ్ళందరికీ విశ్వాసం ఖచ్చితంగా వస్తుంది వీళ్ళ జీవితాల్లో ఎలా జరిగినాయో కార్యాలు ఇన్స్టెంట్ గా జరిగినాయి కదా వీళ్ళ జీవితంలో విశ్వాసం వస్తుంది ఇంకా విశ్వాసాన్ని ఎవరు కూడా తొలగించలేరు నేను ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం యశు ప్రభు నమ్మనప్పుడు యశు ప్రభు దగ్గరికి రానప్పుడు అన్యుల్లాగా ఒకవేళ యశు ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఆయన గురి ఆయనకు లోబడకుండా ఆయనకు తగినట్లుగా జీవించకుండా ఆయన సత్యాన్ని సంపూర్ణంగా గ్రహించకుండా ఇంకా లోక పేరుకు మాత్రమే క్రైస్తవులు అయ్యి చర్చికి పోయి వస్తూ లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ప్రభు దగ్గరికి మనం వచ్చినాం ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా అనేకమైన అద్భుతాలు ఇన్స్టెంట్ గా చాలా విషయాలు నా జీవితంలో నేను స్టార్టింగ్ లో ప్రభు నమ్ముకున్నప్పుడు ప్రభు నా జీవితంలో ఇన్స్టెంట్ కార్యం చేసిండు ఇన్స్టెంట్ కార్యం దేవుడు నా జీవితంలో చేయకపోయి ఉండుంటే మరి నా పరిస్థితి తర్వాత ఎలా ఉండేదో నాకైతే తెలియదు ప్రభు నా యొక్క స్థితిగతులు నాకు సంపూర్ణంగా తెలియజేసి లోకంలో నువ్వు వ్యర్థుడవు లోకంలో ను పోరాడేది ను ప్రయాస పడేది అది వ్యర్థము తమస్తము నా దగ్గర ఉంది నన్ను కాదని నువ్వేమీ చేయలేవు నేను కన్నీర చేస్తే నువ్వు బూడిదైపోతావు అనే రీతిగా నాకు నా కళ్ళు తెరవ చేసినప్పుడు నేను ప్రభు పాదాల చెంతకు వెళ్ళి నాకు నువ్వు తప్ప ఎవరు నాకు సహాయం చేయలేరు ప్రభు నువ్వే ఇప్పుడు నాకు దిక్కు అని నేను ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ఇన్స్టెంట్ గానే నా జీవితంలో కార్యం చేశాడు ఇది అనారోగ్యం కాబట్టి ఇన్స్టెంట్ గా పోగొట్టాడు నా జీవితంలో కూడా నేను పడ్డ ప్ర నేను పడేది ఇబ్బంది ఏది ఉద్యోగం గురించి ఆ ఉద్యోగం దేవుడు ఇన్స్టెంట్ గానే ఇచ్చాడు వారం రోజుల్లోనే అప్పటికప్పుడు అన్ని చక చక్క జరిగిపోయింది అప్పుడు దాకా ఏ హోప్ లేని వారం రోజుల్లో అంతా ఎంతో సింపుల్ గా అసలు అది ఇది సాధ్యమా ఎలా ఇలా ఎలా వస్తుంది ఉద్యోగాలు కూడా వస్తాయా అనే రీతిగా ప్రభు నా జీవితంలో కార్యం జరిగించు అప్పుడు నేను ప్రభు శక్తిని తెలుసుకున్నాను ప్రభుకి లోబడి విశ్వాసం తెచ్చుకున్నాను జీవితంలో ఇన్స్టెంట్ గా కార్యాలు జరిగినాయి తర్వాత ఎందుకు ఇవన్నీ నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రభు దగ్గరికి మనం స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇన్స్టెంట్ కార్యాలు జరిగినాయి ఎందుకు అనంటే మనలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ఎందుకు మన జీవితంలో యశు ప్రభు దగ్గరికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాల్లో ఇన్స్టెంట్ కార్యాలు జరుగుతాయి ఇన్స్టెంట్ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు గొప్ప మనం కూడా చాలా సందర్భాల్లో సాక్ష్యం చెప్తున్నాడు నా అయిపోయింది ఇక నేను బాగుపడలేను అనుకున్నాను దేవుడు కార్యం చేశాడు నేను ఎక్కడొక్కడో తిరిగాను నాకు స్వస్థత రాలేదు ఎంతో మంది ఎన్నో సాక్షులు మనం వింటా వాళ్ళు వీళ్ళు చెప్తే నేను యేసుప్రభు దగ్గరికి వచ్చాను యేసుప్రభుని నమ్మాను ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు అని చెప్తూ ఉంటాం ఎందుకు ప్రభువు ఇన్స్టెంట్ కార్యాలు చేస్తాడు అనంటే మన హృదయంలో విశ్వాసాన్ని పుట్టించడానికి మన హృదయంలో విశ్వాసాన్ని స్థిరపరచడానికి ఆ రీతిగా జరిగిన ఇన్స్టెంట్ కార్యాలు మనం విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు జరగవు స్టార్టింగ్ లో మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే కార్యాలు జరిగినాయో అవి మన విశ్వాస కొనసాగుతున్నప్పుడు ముందుకు పోతూ ఉన్నప్పుడు అనేక సార్లు కార్యాలు జరగవు నాకు అనిపిస్తుంది అప్పట్లో మనం కూడా చాలా మంది మా కూడా ఉంటే అప్పట్లో గొప్ప కార్యాలు జరిగేటివి అప్పట్లో గొప్ప అద్భుతాలు జరిగేటివి ఇప్పుడు ఏమీ జరగడం లేదు ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక అంశం మీద పదే పదే నేను అడుగుతున్నా కూడా ప్రభువు నాకు సమాధానం ఇవ్వడం లేదు నేను ఈ విషయంలో ఎంతో కాలం నుంచి ప్రభువుని అడుగుతూ ఉన్నాను నా కుటుంబంలో మారు మనసు గురించి కావచ్చు కుటుంబంలో కొన్ని గురించి కావచ్చు కొన్ని ఏవో మన జీవితాల్లో కొన్ని కొన్ని లోటుపాట్లు మనకు ఉంటా ఉంటాయి వీటన్నిటిని బట్టి ప్రభు దగ్గర బతిమాలుతూ ఉంటాం ప్రభు దగ్గర గోజారుతూ ఉంటాం ప్రభు ఈ కార్యం చేసిన ప్రభు మరి ఈ కార్యం ఎందుకు చేయడం లేదు అనేటువంటి ఆలోచనలు మనలో పడుతూ ఉంటాయి ఎందుకు మన జీవితంలో ఒక్కోసారి మన అవసరాలు అక్కరలు లేదా మన ఇంట్లో మన జీవితంలో కొన్ని కొన్ని లోటుపాట్లు ఎందుకు నెరవేరడం లేదు అనంటే మనకి తెలియదు సమాధానం రాదు ప్రభు దగ్గర నుంచి ఇది ఇది ఇందు రావడం లేదు ఇది ఎందుకు రావడం లేదు అనేటువంటి ఖచ్చితమైన సమాధానం మనకి రాదు మనకు అర్థం కాదు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు మనం మొరపెడుతూనే ఉంటాం మనం మొరపెడుతూనే ఉంటాం కానీ మనకి జవాబు రాదు నాకు అర్థం ఎందుకు ప్రభావ ఆ రీతిగా ఎందుకు ఈ కార్యము జరగడం లేదు ఎందుకు ఈ కార్యాలు అట్లా మనకు విశ్వాస యాత్రలో పోతున్నప్పుడు ఎందుకు ఈ రీతిగా మేము అంటే మాలో విశ్వాసం తగ్గిపోయిందా ప్రభు అని నేను పరిశీలించుకున్నప్పుడు విశ్వాసం తగ్గిపోతున్నందుకు ఇలాగో జరుగుతుందా అంటే విశ్వాసం తగ్గిపోవడం అంటే నువ్వు వేసు ప్రభును కాదని నువ్వు బయటికి వెళ్ళగలవా ఇదివరకు నువ్వు ఎవరినైతే పూజించవు వేటి మీదనైతే నువ్వు ఇష్టానుసరంగా జీవించవు ఇప్పుడు నువ్వు ఒక విషయం గురించి అడుగుతున్నావు ప్రభు అది నీకు ఇవ్వకపోతే అది నీకు ఇవ్వకపోతే నువ్వు బయటకు వెళ్ళి నువ్వు అదే పాపంలో జీవించగలవా అదే విగ్రహాలకు నువ్వు వెళ్ళి మొక్కగలవా అదే పాపపు జీవితాన్ని నువ్వు జీవించి అదే రీతిగా నువ్వు ఉండగలవా యేసు ప్రభుని విడిచిపెట్టి పోగలవా యేసు ప్రభుని విడిచిపెడితే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా నరకం కదా మరి ఆ అనుభవిస్తావు కదా మరి యేసప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు ఇదే సత్యం కదా అని హృదయంలో తలంపులు వస్తాయి అంటే యేసుప్రభు యేసు విశ్వాసం నుంచి విడిచిపెట్టిపోవడం అంటే యేసుప్రభుని విడిచిపెట్టి పోవడం మనం ఎవరూ కూడా అంత ధైర్యం చేయలేం యేసు ప్రభుని విడిచిపెట్టిపోయే అంత ధైర్యం మనం ఎవరూ కూడా చేయలేం అది కూడా కొన్ని కొన్ని అవసరాలను బట్టి కొన్ని కొన్ని అక్కర్లను బట్టి మనం ఎవరూ కూడా యేసు ప్రభుని విడిచిపెట్టి పోలేం యేసు ప్రభువు నందు విశ్వాసం మనకి పోదు అది ఖచ్చితంగా పోదు మరి ఎందుకు మనకు విశ్వాసం ఉంది లేదనైతే నేను చెప్పను ఖచ్చితంగా మనకు విశ్వాసం ఉంది ఆ కొనసాగుతూనే ఉన్నాం కొనసాగుతున్నాం కాబట్టే ప్రార్థనలకు వస్తాం ప్రార్థనలు చేస్తాం ప్రభువునే అడుగుతాం ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ప్రభు మీదనే ఆధారపడతాం ఇంకెవరి దగ్గరికి మనం పోం ప్రభు ఇవ్వలేదు కాబట్టి నేను ప్రభు దగ్గరికి రాను నేను ప్రార్థన చేయను నేను వాక్యము వినను నేను వాక్యంలోకి రాను నీకు నేను పైకి పైకి బయటికి వెళ్ళి విగ్రహాలను మొక్కుతాను బయటికి వెళ్ళి నా ఇష్టానుసారమైన జీవితం నేను జీవిస్తాను అనే వాళ్ళంతా కూడా దేవుణ్ణి తెలుసుకోలేదన్నట్టు అసలు వాళ్ళు సూప్రభు మీద విశ్వాసము పెట్టలేని వారన్నట్టు కానీ మనమైతే నాకు తెలిసినంత వరకు మనం ఎవరం కూడా ఆ రీతిగా ఉండలేము మనం ఎవరం కూడా తిరిగి మన పాత జీవితాల్లోనికి వెళ్ళలేము శ్రమైన బాధైనా ప్రభుతోనే ముందుకెళ్తాం దానికి సూచన ఏంటంటే మనకు విశ్వాసం ఉంది మరి ఎందుకు విశ్వాసం ఉన్నా కానీ కార్యాలు జరగడం లేదు మరి ఎందుకు విశ్వాసం ఉండి మనం విశ్వాసంతో ప్రభు దగ్గర గోజరుతున్న కూడా ఎందుకు మన జీవితాల్లో కార్యం జరగడం లేదు అంటే మనము చెప్పగలం ఏమని నా జీవితంలో విశ్వాసం ఉంది అని చెప్పగలం మరి అదే ప్రశ్న నీకు నిరీక్షణ ఉందా అని అంటే సమాధానం చెప్పగలమా మనం గంభీరంగా చెప్పుకోవచ్చు నాకు విశ్వాసం ఉంది నేను ప్రార్థిస్తాను నేను ప్రభుని నమ్ముతాను ఆయన తప్ప వేరే దేవుడు లేడని నేను నమ్ముతాను ఆయన ద్వారానే నిత్య జీవం అని నమ్ముతాను ఏది ఇచ్చినా ఇవ్వాలని నమ్ముతాను మంచిదే మరి నిరీక్షణ నిరీక్షణ ఉందా అనేది ప్రశ్న మనం వేసుకోవాలి ఎందుకు అంటే నిరీక్షణ అనేది క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది పౌరు భక్తుడు చెప్తాడు పౌరు భక్తుడు చెప్తాడు కొరందీలకి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనంలో కొరందీలకి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవ వచనంలో కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని చెప్తున్నాడు అంటే మనకు క్రైస్తవ జీవితానికి పిల్లర్లు ఏంటంట విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు కూడా క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి మరి మనకు విశ్వాసం ఉంది మరి నిరీక్షణ సంగతి నిరీక్షణ ఉందా నిజంగా నిరీక్షణ కలిగిన వారమేనా మనము నిరీక్షణ అంటే ఏంటి నిరీక్షణ అంటే ఎదురు చూడడమే కదా అటువంటి గుణగణం మనలో ఉందా అటువంటి క్వాలిటీస్ మనలో ఉన్నాయా అనేది మనం ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దేవుడు మనలో విశ్వాసాన్ని కలిగించడానికి కొన్ని కార్యాలు చేస్తాడు దాని ద్వారా మనలో విశ్వాసం ఆటోమేటిక్ గా ఎందుకు అనంటే అటువంటి కార్యాలు మనం బయట ఎక్కడా చూడలేదు కాబట్టి మరి దేవుడు క్రైస్తవ జీవితంలో నిరీక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ కదా చాలా అవసరం కదా అది నిరీక్షణ లేకపోతే మనం నిలబడలేం ఆ విశ్వాసాన్ని కొనసాగించాలంటే నిరీక్షణ మరి ఆ నిరీక్షణ ఎలా వస్తుంది విశ్వాసం రావాలంటే దేవుడు కార్యాలు చేసిండి దేవుడు అద్భుతాలు చేసి నమ్మినం వచ్చినాం మరి నిరీక్షణ రావాలంటే నిరీక్షణ రావాలన్నా కూడా దేవుడు అద్భుతాలు చేయాలి నిరీక్షణ రావాలన్నా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనం చూస్తే ఆది కాండము అధ్యాయము మొదటి రెండు వచనాలలో ఇక్కడ అబ్రహాం గురించి ఉంటుంది దేవుడు ఏమన్నా సెలవు ఇచ్చిండు అధికండ పన్నెండోద్యా మొదటి రెండు పన్నెండో అధ్యాయం మొదటి రెండు వచ్చినాలలో యహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదను నీవు ఆశీర్వాదముగా నుందువు అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోని బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పి దేవుడు మాట్లాడిండు ఎందుకు ఏమని మాట్లాడిండు నేను గొప్ప జనంగా చేస్తాను నేను ఆశీర్వదిస్తాను నీ నామాన్ని గొప్ప చేస్తాను నిన్ను ఆశీర్వాదంగా ఉంటావు అని దేవుడు చెప్పిండు ఆ మాటను ఆయన నమ్మిండు ఆయన వెళ్ళిపోయింది అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు మరి ఆయనలో విశ్వాసం ఉంది మరి ఆ విశ్వాసాన్ని స్థిరపరచాలంటే కార్యం జరగాలి అది పదమూడో అధ్యాయం రెండవ వచనంలో మనం చూస్తాం ఏమని అది కన్నా అధ్యాయం రెండవ వచనంలో అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అది దేవుడు చెప్పిన రీతిగానే ఆయన్ని బహుగా ఆశీర్వదించండి బహుధనవంతుడు అయ్యిండి ఆయన అది వరకు లేవు అంత ధనం అది అంత ఆస్తి లేదు అది వరకు అంతమంది పనివాళ్ళు లేరు అంతమంది పశువులు లేవు ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట విని దానికి విధేయత చూపించి ఆయన వచ్చినాడో ఆ విశ్వాసం ఏదైతే పెట్టాడో ఆ విశ్వాసాన్ని స్థిరపరచడానికి దేవుడు ఏం చేశాడు అద్భుతంగా కొత్త కాలానికే బహుధనవంతుని చేసిండు చాలా తక్కువ సమయంలోనే గొప్ప ధనవంతుడు అయిపోయింది అబ్రహాం అంతగా దేవుడు దీవించాడు ఆయన విశ్వాసాన్ని స్థిరపరిచాడు ఆయన జీవితంలో ఇప్పుడు విశ్వాసాన్ని కలిగి మరి నిరీక్షణ అబ్రహాంకు విశ్వాసం వచ్చింది విశ్వాసంలో బలంగానే ఉన్నాడు మరి నిరీక్షణ రావాలి కదా అదే అంటాడు చూడండి మా అధికాండము పదిహేనవ అధ్యాయము మొదటి రెండు మూడు నాలుగు ఐదు వచనాల వరకు మనం చూస్తే అధికాండం పదిహేనవ అధ్యాయము మొదటి వచ్చిన నేను చదివితే ఇవి జరిగిన తర్వాత యహోవాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మ భయపడకము నేను నీకు కేయడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను ఏమని చెప్తున్నాడు నీ బహుమానం అత్యధికం అవుతుంది భయపడకు నేనే నీకు కేయడము అని చెప్పి అందుకే అబ్రహాం ఏం చెప్తున్నాడు ప్రభు అయిన నాకు ఏమి ఇచ్చిన నేమి ఇవి నాకు ఏమిస్తే ఏం సంతోషం నేను సంతానము లేని వాడనైపోచున్నానే ధమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తి కర్త ఎగును కదా నువ్వు ఏమి ఇచ్చినా నాకు ఉపయోగం ఏముంది నేను సంతానం లేనివాణ్ణి కదా నా యొక్క ఈ ఆస్తి కూడా ఈ ధమస్కు ఎలియజరికే వెళ్ళిపోతుంది కదా అతడే నా ఆస్తి కర్త అవుతాడు కదా నా తదనంతరము అని చెప్పి చెప్పినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు అబ్రామ్ అంటున్నాడు ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా అంటే దేవుడు ఆస్తి ఇచ్చిండు అన్ని ఇచ్చిండు ఆయన విశ్వాసం కలిగున్నాడు ఆయనకు ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆయనకు లోపము బాధ దిగులు విచారం ఏంటిదంటే దేవుడు నాకు ఎందుకు సంతానం ఇవ్వడం లేదు ఇన్ని ఇచ్చాడు ఇన్ని వస్తువులు ఇచ్చాడు ఇన్ని ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించాడు ఇంత గొప్పగా నన్ను పైకి లేవనెత్తాడు గొప్ప పేరు ప్రఖ్యాతలు కలుగు చేశాడు మరి ఇన్ని చేసింది దేవుడు నాకు సంతానం ఎందుకు ఇవ్వడం లేదు ఇది ఆయన జీవితంలో ఒక బాధగా ఉండి ఒక దుఃఖము ఎంతో బాధగా ఆయన ఆయన హృదయంలో ఉంది ఆ బాధను ఆ బాధనే దేవుని దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి చెప్తున్నాడు అంటే ఆయనలో మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఆయనలో కొంత బాధ ఉంది సంతానం లేదని అంటే దేవుడు ఎన్నిచ్చాడు కదా సంతానం ఇవ్వాలని తెలియదా సంతానం నాకు ఇవ్వాలని తెలియదా ఆయన ఇవ్వడా ఎదురు చూద్దాము అనే ఆలోచనలో ఆయన లేడు అంటే అబ్రామ్ నిరీక్షణ లేదు ఎవడు ఇచ్చిండు విశ్వాసం ఇచ్చిండు విశ్వాసంలో బలంగా ఉన్నాడు గాని నిరీక్షణ లేదు ప్రభు ఇన్ని ఇచ్చిండు ఇది ఎందుకు ఇవ్వడు పెదురు చూద్దాం ప్రభు కోసం కనిపెడదాం అనేటువంటి ఆలోచన ఆయన కలిగి ప్రభు దగ్గరికి వచ్చి డైరెక్ట్గా అడిగేసిండు ఇవి ఎన్నిస్తే ఏం ఉపయోగం నాకు ఇది లేదు కదా అని లేని దాన్ని బట్టి ఆయన ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతుంటే ప్రభు ఏమన్నాడు యహోవాక్యము అతని యుద్ధకు వచ్చి అతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోవు చున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము ఆ లాగు అవునని చెప్పాను ఏమని చెప్తున్నాడు దేవుడు యహోవా వాక్యం ఆ యహోవాక్యం అతను ఎదురుకు వచ్చి అని చెప్తున్నాడు అబ్రహామా అతడు కాదు నీ వారసుడు నీ పరివారంలో ఎవడు నీకు వారసుడు కాదు ధమస్కు ఎలియేజరే నీ ఇంటి ఆస్తికర్త కాదు బైటికిరా బయటికి ఆకాశం వైపు చూడు నీ సాధ్యమైతే నీ వల్ల అయితే ఆ నక్షత్రాలన్నింటి లెక్క పెట్టు నీ సంతానం అంతా కూడా ఆ రీతిగా అవుతుంది అంత గొప్ప జనంగా నేను చేస్తానని దేవుడు చెప్పాడు ఈ మాట దేవుడు ఎప్పుడైతే సెలవిచ్చిండో ఆ మాట ఆరో వచనంలో మనం చూస్తే అతడు యోహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను ఎప్పుడైతే ప్రభు ఈ మాట సెలవిచ్చిండో ఏమైంది ఆ మాట నమ్మాడు ఆ మాట నమ్మి అది అతనికి నీతిగా ఎంచబడింది అతను నీతి మంత్రుడిగా అది నీతి మంత్రుడిగా దేవుని ఎందుకు విశ్వాసం వచ్చిన వాడుగా అంటే ఈ వాగ్దానం దేవుడు ఎప్పుడు ఇచ్చాడు అదే పదహారో అధ్యాయంలో మనం చూస్తాం హాగరు తీసుకొచ్చి హాగర్ని తీసుకొచ్చి షారా హాగర్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తుంది వాళ్ళకి ఇస్మాయిల్ పుడతాడు ఇస్మాయిల్ పుట్టినప్పుడు అధికం పదహారో అధ్యాయం పదహారో వర్షంలో హాగరు అబ్రాహాంకు ఇస్రాయిల్ను కలినప్పుడు అబ్రాహాము ఎనభై ఆరు అంటే ఈ పెళ్లి జరగక ముందే ఆగరణ పెళ్లి చేసుకోక ముందే ఎస్ దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే అప్పుడు అబ్రాహం యొక్క వయసు ఎనభై ఆరు కొంచెం తక్కువే మరి ఎప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చిండు అంటే ఎనభై సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకుందాం ఎనభై ఆరు కొంచెం తక్కువ ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు మరి ఈ వాగ్దానం నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అదే చూస్తాము మదికాండము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనంలో అప్పుడు అబ్రహము సాగిలపడి పడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగున తొంభై ఏండ్ల శారా కనున అని మనస్సులో అనుకునేను అంటే అబ్రహము అప్పు ఎప్పుడు దేవుడు వచ్చి చెప్తున్నాడు వంద సంవత్సరాలు ఆయనకు వచ్చినప్పుడు అంటే ఆయన ఇస్మాయిల్ని కన్నప్పుడేమో ఎనభై సంవత్సరాల వల్ల మరి దేవుడు వచ్చి వాగ్దానం ఇచ్చినప్పుడు తిరిగి నీకు వచ్చే కాలంలో నెక్స్ట్ కాలంలో ఆమె సంతానం పుడతని దేవుడు చెప్పినప్పుడు ఆయన నూరేండ్ల వల్లవాడు అంటే చూడండి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు దాదాపు మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ పద్నాలుగు సంవత్సరాల పైనే అంతవరకు కూడా దేవుడు సంతానము ఇవ్వలేదు మరి చూడండి ఈ పద్నాలుగు పదిహేను సంవత్సరాలలో తిరిగి మళ్ళీ అబ్రహాం ఎప్పుడైనా నాకు సంతానం ఇవ్వలేదే నాకు సంతానం కలగలేదే ప్రభు మాట చెప్పిండు ప్రభు నాకు సెలవిచ్చిండు ఎందుకు ప్రభు చేయడం లేదు ఎందుకు నాకు సంతానం కలగడం లేదని ఏ రోజన్నా దుఃఖపడినట్టుగా ప్రభు ఎక్కడన్నా రాయించిండా ఎక్కడ రాయించలేదు సంతానం గురించి బాధపడింది రాయించిండు దేవుడు వాగ్దానం ఇచ్చింది రాయించిండు మళ్ళీ తిరిగి అబ్రాం సంతానం పొందుకున్నట్టుగా ఉంది కానీ ఆయన కొంత అనుమానించింది దేని విషయంలో ఆయన వయసు దేవుడు ఇవ్వడు అన్న ఆయన అనుకోలేదు ఇవ్వడు దేవుడు జర ఇది అని అనుకోలేదు కానీ ఆయనకు నవ్వుకునేందుకు నా వయసు ఇంత యస్మంటోడికి పిల్లలు పుడతారా అని అనుకున్నాడు కానీ పుట్టరు దేవుడు ఇచ్చిన మాట తప్పడు అనేది అనుమానం ఆయనలో లేదు ఏ రోజు కూడా ఈ పిల్లలు ఇంకా నాకు లేరు లేని దిక్ కనపడలేదు అంటే దేవుడు మాటను నమ్మి ఆ మాట కొరకాని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఎందుకు దేవుడు అంత డిలే చేశాడంటే అబురాంలో నిరీక్షణ కూడా రావాలి విశ్వాసం కలిగిన మరి నిరీక్షణ కూడా ఆయనలో కలగాలనే ప్రభు ఏం చేసాడు వాగ్దానాన్ని పదిహేను సంవత్సరాల వరకు హోల్డ్ లో పెట్టి అదే మనం చూస్తాం రోమిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో అక్కడ పౌలు చెప్తాడు నీ సంతానము ఇలాగ చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అంటే అప్పుడు దేవుడు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చిండో తన అనేక జనములకు తండ్రి ఎగునట్టు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణకు నిరీక్షణ కలిగి ఉన్నాడు నిరీక్షణకు ఆధారం లేదు అంటే అప్పుడు నిరీక్షణ లేదు కానీ ఆయన ఏం చేసిండట నిరీక్షణ కలిగి నమ్మిండు ఆ మాట నమ్మిన తర్వాత అతను నిరీక్షణ వచ్చింది ఎదురు చూశాడు ఎదురు చూశాడు దుఃఖంతో కాదు సంతోషంతో ఎదురు చూశాడు ఎక్కడ కూడా బాధపడలేదు అదే చెప్తారు పంతొమ్మిది వచ్చినంలో మరియు అతని విశ్వాసమునందు బలహీనుడు కాక అతనిలో విశ్వాసము తగ్గిపోలేదు తర్వాత రమారమి నూరేండ్ల వయసు గలవాడ ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన నెరవేర్చుటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము బలము నొందెను అది అందుచేత అది నీతిగా ఎంచబడెను అంటే ఆయన యొక్క శరీరాన్ని బట్టి కొంత ఆలోచించిండేమో కానీ శరీరము సారా గర్భం మృతుల్యమైందని ఆలోచించిండే గాని దేవుని వాగ్దానాన్ని గూర్చైతే ఆయన సందేహించలేదు ఇది ఎప్పుడొకప్పటికి నెరవేర్తుంది అని నిరీక్షణతో ఎదురు చూసి ఆ నిరీక్షణ అబ్రహాంలో కలగకపోతే ఆ నిరీక్షణ ఆ నిరీక్షణ అబ్రహాంలో రాకపోయి ఉండుంటే అబ్రహాం ఎదురు చూడకుండా ఉండుంటే పైపెచ్చు దుఃఖపడుతుంటే బాధపడుతుంటే దేవుడు అబ్రహాము అంత గొప్ప అంత గొప్పవాడు ఆ అబ్రహాము అంత గొప్పవాడు అయ్యి ఉండేవాడు కాదు దేవుడి మాట నాన్న సందేహించకుండా రూడిగా నమ్మిండు కాబట్టి ఎప్పుడు కూడా తిరిగి మళ్ళీ దాని గురించి ఆలోచించలేదు బాధపడలేదు దుఃఖపడలేదు దేవునికి తగినట్టుగానే నడిచిండు విశ్వాసంలోనే కొనసాగిండు ఎక్కడ కూడా అవిశ్వాసము చూపించకుండా కొనసాగిండు కాబట్టి ఆయన తిరిగే ఏదో ఆయన వృద్ధాప్యంలో వందేల సంవత్సరం వంద సంవత్సరాల తర్వాత అయినా వంద సంవత్సరాలు తన దేవుడి ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకున్నాడు అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒకటే ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు విశ్వాసాన్ని మనలో కలిగించడానికి కొన్ని కార్యాలు చేస్తాడు అదే రీతిగా నిరీక్షణ కూడా మనలో కలగజేయడానికి దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు మన జీవితంలో కొన్ని ఎందుకు పెండింగ్ పోతా ఉన్నాయంటే మనలో నిరీక్షణ రావాలి నిరీక్షణ కలగాలి విశ్వాసం ఉంది మరి నిరీక్షణ కూడా కలగాలి నిరీక్షణ కలగాలంటే నీకు ఎంత దేవుడికి నీలో నిరీక్షణ ఉందని ఒకటి పెండింగ్ పెడితేనే కదా ఏదో ఒకటి అప్పుడు మనకి నిరీక్షణ ఉందో లేదో తెలిసేది నిరీక్షణ కలిగిన వాడు ఎలా ఉంటాడు సంతోషంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు దుఃఖపడ్డు బాధపడ్డు అదే మనం చూస్తాం ఫిబ్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనంలో పౌలు భక్తుడు చెప్తాడు ఫిబ్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనంలో అయితే క్రీస్తు కుమారుడ ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు యశు ప్రభు మన మీద నమ్మకంగా ఉన్నాడు ఆయన మనకు వాగ్దానాలు ఇచ్చాడు ఆయన మనకు మనకు తోడుగానే ఉన్నాడు మనతో పాటే ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలా ధైర్యం ఉండాలా నిరీక్షణ వలన ఉత్సాహం నిరీక్షణ వల్ల ఏమి ఉండాలంట ఉత్సాహము సంతోషం ఉండాలి అంతేగాని దుఃఖము బాధ ఉండకూడదు దుఃఖము వేదన ఉండకూడదు నిరీక్షణ ఉంది అనే దానికి సాదృశ్యం ఏంటిదంటే నువ్వు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావు దేని గురించి అయితే నువ్వు ఆశ ఆశపడుతున్నావు దేని గురించి అయితే ప్రభు దగ్గర మొరపెడుతున్నావు దాని గురించి ఎప్పుడు కూడా చింతించవు అడుగుతాం ప్రభుని కానీ దాని గురించి దిగులు దాని గురించి దుఃఖపడం దాని గురించి బాధపడం మాకు వేళ మనం దాని గురించి బాధపడుతున్నాము దుఃఖపడుతున్నాము చింతిస్తున్నాము అనంటే మనలో నిరీక్షణ లేదు అని అర్థం నిరీక్షణ అనేటువంటిది ఒక పునాదిలో మన బలహీనముగా ఉన్నామని అర్థం నిరీక్షణ లేని ఆ క్రైస్తవ జీవితము అది ఎంతో కాలం కొనసాగదు విశ్వాసం ఉంది మంచిదే ఒక పిల్ల ఒక పిల్లర్ మీద బిల్డింగ్ నిలబడదు కదా క్రైస్తవ జీతానికి ఇంత చూసే మూడు ఉన్నాయి ప్రేమ ఉంది విశ్వాసం ఉంది నిరీక్షణ ఉంది మరి విశ్వాసం మీదే క్రైస్తవ జీవితం నిలబడాలంటే నిలబడదు అది నిరీక్షణ కూడా ఉండాలా దానికి సపోర్ట్ ఉండాలా నువ్వు కలిగొన్న విశ్వాసాన్ని కొనసాగించాలంటే కావాల్సింది నిరీక్షణే ఆ నిరీక్షణ లేకపోతే మనం మన వల్ల కాదు మనం ఖచ్చితంగా జీవితంలో కొనసాగలేం ఆ గుణగణం ఎంతో ప్రాముఖ్యం ఇక్కడ చెప్తున్నాడు నిరీక్షణ వలన ఉత్సాహం రావాలి ఉత్సాహం ఉండాలి సంతోషం ఉండాలి బాధపడకూడదు దుఃఖపడకూడదు విసుక్కకూడదు అనుమానించకూడదు చెప్తున్నాడు చూడండి ఎలా వస్తుంది లోకపరంగా చూస్తే అసాధ్యం కదా నిరీక్షణ వలన ఉత్సాహం రావాలంటే నిరీక్షణ అంటే ఏంటిది ఎదురు చూడడం సంతోషించడం నిరీక్షణ అంటే ఏంటిది ఎదురు చూడడం ఎవరి కోసం మనం ఎదురు చూస్తుంటే మనకేమొస్తుంది నిరీక్షణ కలిగి ఉంటే ఈ లోకంలో ఎవరి కోసమైనా మనం ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళు కొంత ఆలస్యం చేసినప్పుడు మనకేమొస్తుంది కోపం వస్తుంది చిరాకు వస్తుంది అదే రీతిగా విసుగు వస్తుంది ఇవేవో పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడుతూ ఉంటాం అంటే ఈ లోక ప్రీతిగా చూస్తే ఒక దానికోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు మనకు వచ్చేది ఏంది కోపము చిరాకు విసుగు దుఃఖము ఇవి వస్తూ ఉంటాయి అంతేగాని సంతోషము రాని రాదు లోకపరంగా మనం ఆలోచిస్తాం మరి పౌరు భక్తుడు చెప్తున్నాడు నిరీక్షణ వలన ఉత్సాహం రావాలి ఎట్లా మరి ఉత్సాహం దేవుని పట్ల విధేయత కలిగి ఉంటే ఉత్సాహం వస్తుంది దేవుని మాట అంటే గౌరవం ఉంటే ఉత్సాహం వస్తుంది ఈ మాట మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను చాలా చోట్ల చెప్తుంటాను ఈ మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తాను ఒక కుమారుడు ఉన్నాడు తండ్రి దగ్గరకు వచ్చాడు తండ్రి దగ్గరకు వచ్చి నాకు బండి కావాలి అని అడిగాడు ఆ తండ్రి అన్నాడు నాకు దగ్గర డబ్బులు లేవు ఈ రోజు ఒకటో తారీఖు ఈ రోజు నేను తీసివ్వను వచ్చే నెల ఒకటో తారీఖున క్యాలెండర్ లో డేట్ మార్క్ చేసి పెట్టుకో నీకు తప్పకుండా వచ్చే నెల ఒకటో తారీఖు నేను తీసిస్తాను అని చెప్పి సమాధానం ఇచ్చాడు ఆ కుమారుడు ఆ తండ్రి మాటను నమ్మాడు తండ్రి అంటే గౌరవం ఉంది విధేయత ఉంది ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి సరే అని చెప్పి కుమారుడు ఆ తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు పది రోజులు గడిచినాయి ఒకసారి కుమారుడిని పరిశీలించండి తండ్రి వాగ్దానం ఇచ్చింది మొదటి తారీఖు ఇప్పుడు అతను పదో తారీఖు దగ్గర ఉన్నాడు మొదటి తారీఖు దగ్గర ఉండే సంతోషం కంటే పదో తారీఖు దగ్గరకు వచ్చే సంతోషము ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా కొంచెం ఎక్కువే అవుతుంది ఇంకో పది రోజులు గడిచిపోయినాయి ఇరవయో తారీఖు దగ్గరకు వచ్చాడు ఇరవై తారీఖు దగ్గరకు వచ్చేసరికి ఈ పదో తారీఖు దగ్గరకుండే సంతోషం కంటే ఇరవై తారీఖు దగ్గరకు వచ్చేకి సంతోషం ఏమవుతుంది తగ్గుతుందా పెరుగుతుందా అది ఇంకొంచెం పెరుగుతుంది లేదు ఇంకా రేపు పొద్దునే ఒకటో తారీఖు రేపు పొద్దునే బండి రేపొద్దునే షోరూమ్కి వెళ్తున్నాం మరి చెప్పండి ఈ రాత్రి అతని పరిస్థితి ఎలా ఉంటుంది ఎంతో ఆనందం సంతోషం నేల మీద ఉండడు కళ్ళ కంటూ ఉంటాడు బాధ ఉండదు దుఃఖం ఉండదు ఎంతో ఆనందం చూడండి ఈ వ్యక్తి నెల రోజులు కుమారుడు ఎదురు చూస్తే ఆ కుమారుడు ఏమొచ్చింది సంతోషం వచ్చింది ఆనందం వచ్చింది ఎందుకు వచ్చింది తండ్రి మాట అంటే నమ్మకం ఉంది కాబట్టి తండ్రి వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడని నమ్మకం ఉంది కాబట్టి తండ్రి అంటే విధేయత్ కాబట్టి తనలో సంతోషం వచ్చింది దుఃఖం రాలే బాధ రాలే నెల రోజులు ఎదురు చూశాడు నెల రోజులు వేచి చూశాడు అతను సంతోషమే వచ్చింది అని దుఃఖం రాలే మరి ఈ రోజు నీకు నాకు ప్రభు దగ్గర ఎన్నో విషయాల గురించి మొరపెడుతున్నాం ప్రభు దగ్గర దగ్గరికి వచ్చి ఎన్నో అడుగుతున్నాం మరి మనకేమొస్తుంది దుఃఖం వస్తుందా బాధ సంతోషం వస్తుందా మనకు ఖచ్చితంగా దుఃఖమే వస్తుంది అంటే చూడండి మనం నిరీక్షణ లేని వారము అని అర్థం నువ్వు నిరీక్షణ కలిగి సంత నిరీక్షణ వచ్చేంత వరకు నీ జీవితంలో కార్యం జరగదు నువ్వు ఎప్పుడైతే ఆ సమస్యను గురించి చింతించకుండా వదిలేస్తావో ప్రభు ఆయన సమయంలో ఖచ్చితంగా తీరుస్తల్లే ఆ జరిగేటప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా ఇక దాని గురించి నేను ఆలోచించాను ఒకవేళ ఆ జరగాల్సిన వల్ల కొంత నాకు నష్టం ఎదురైనా నాకు కొంత బాధ కలిగినా నేను సహిస్తాను సంతోషంగా నాకు వచ్చిన ఇబ్బంది లేదు ప్రభు టైంలో జరిగిస్తాడు నేను దాన్ని వదిలేసి నీ పన్ను చేసుకుంటూ సంతోషంగా నిరీక్షణ ఉన్నట్టు ఖచ్చితంగా కార్యం మన జీవితంలో జరుగుతుంది అలా దాని గురించే ఇరవై గంటలు ఆలోచిస్తూ దాని గురించే మైండ్ తిప్పుకుంటూ దాని మీదనే మన దుష్టంతా కేంద్రీకరించుకొని ఎందుకు జరగడం లేదు ఎందుకు జరగడం లేదు ప్రేర్లో కూర్చొని ఏడుస్తూ రూపలు పెడుతూ ఉన్నామంటే అది ఖచ్చితంగా మనలో నిరీక్షణ లేదని తెలియజేస్తుంది మనము దేవుని పట్ల ఇంకా నమ్మకము ఉంచలేదని తెలియజేస్తుంది నిరీక్షణ లేని అని అర్థమవుతుంది అదే ఇస్రాయల్లో ప్రజల్లో కూడా మనం చూస్తాం నిర్గమ కాండము అధ్యాయము మూడో వచనంలో నిర్గమ కాండం అధ్యాయం మూడవ వచనం ఈ వచనంలో ఇస్రాయల్ ప్రజల గురించి రాయబడతాయి వాళ్ళు ఏమిటిది ఎన్నో అద్భుతాలు చూశారు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూశారు దేవుడు అద్భుత కార్యాలు ఎన్నో తెగుళ్ళు తీసుకొని వచ్చాడు అద్భుత రీతిగా వాళ్ళని బయటికి తీసుకొని వస్తే వాళ్ళు ఏం చేస్తారు అక్కడ మేము మాంసము వండుకొని కుండల యుద్ధ కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు యహోవా చేతి వలన ఏల చావకపోతేమి అని బాధపడుతున్నారు ఇస్రాయలీలు మేము మాంసం వండుకుని కొండల యుద్ధ కూర్చొని అక్కడే చచ్చిపోతే బాగుండేది కదా ఇంత దూరం రావడం ఎందుకు ఇక్కడ ఆకలితో చచ్చిపోవటం ఎందుకు ఎరనే మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చారా అని చెప్పి బాధపడుతున్నారు వీళ్ళు బాధపడుతుంటే ప్రభు అన్నాడు యహోవా మోసేని చూచి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను అన్నాడు దేవుడు ఇదిగో నేను మీ కొరకు ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపిస్తాను వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురు లేదు అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తము ఆనాడే కూర్చుకొనవలను దేవుడు ఏం చెప్పిండు వీళ్ళకి ఆహారం ఇస్తాను కానీ దేవుడు అక్కడ అడిషనల్ గా ఇంకో టాస్క్ చేస్తున్నాడు ఏంటిదంటే వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతుడో లేదో అని వారిని నేను పరీక్షించున్నట్లు అంటే దేవుడు ఏం చేశాడు పరీక్షించడం మొదలుపెట్టాడు అప్పటిదాకా దేవుని హృదయంలో లేదు పరీక్షించాలని వీళ్ళ మాటల ద్వారా వీళ్ళ క్రియల ద్వారా ఏం చేశారు వాళ్ళు దేవుణ్ణి దేవుణ్ణి గాయాలను దేవుణ్ణి మనస్సును బాధ పెట్టారు దేవుడు ఏం చేశాడు వాళ్ళని పరీక్షించడం మొదలుపెట్టాడు వీళ్ళ కోసం నేను ఇన్ని అద్భుతాలు చేస్తున్నాను ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేశాను కథలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళ వింటూ ఉంటూ వాళ్ళతో నడుస్తున్నాను నీళ్ళు అద్భుతంగా సముద్రాన్ని దాటించాను ఎన్నో కార్యాలు వాళ్ళ పక్షాన్ని చేస్తున్నాను ఇంతవరకు వీళ్ళు బాలిసత్వంలో ఉన్న వాళ్ళు ఒకరు అధికారం కింద ఉన్న వాళ్ళు శ్రమపడిన వాళ్ళు వాళ్ళకి శ్రేష్టమైన పాలు తేనులు ప్రవహించేటువంటి వాగ్దాన దేశాన్ని ఇవ్వబోతున్నాను మరి వీళ్ళేంటి ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా తాత్కాలికమైన దానికోసం వచ్చి ఏడుస్తూ తాత్కాలికమైన దాని గురించి నా మీద కొనుగుతున్నారు సొనుగుతున్నారు ఇన్ని చేసిన వాడిని ఇవ్వ ఇవ్వనా తెలియదా అంత మాత్రం కూడా జ్ఞానం లేదా ప్రభు వాళ్ళు వీళ్ళు ఇంత ఉన్నతమైన ఉద్దేశాలు వీళ్ళ పట్ల చిన్న చిన్న వాటి గురించి నా దగ్గర వచ్చి ఏడుస్తున్నారు నా దగ్గర ఈ రీతిగా బాధపడుతున్నారని చెప్పి దేవుడు వాళ్ళని అసలు వీళ్ళు నాకు యోగ్యులా వీళ్ళు నాకు అసలు తగిన వాళ్ళేనా వీళ్ళు నా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారా వీళ్ళు లోకానికి వెలుగుగా ఉంటారా వీళ్ళు లోకానికి నా మార్గాన్ని చూపిస్తారా వీళ్ళు నాకు ప్రతినిధులుగా ఉంటారా అని చెప్పి ప్రభు ఏం చేసిండు పరీక్షించడం మొదలుపెట్టాడు మతస్థ వార్త పదిహేను అధ్యాయంలో ఒక మాట ఉంటది ఏమనంటే మతస్సు వార్త పదిహేనో అధ్యాయము ముప్పై రెండో అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా వద్దరున్నారు ఈ ప్రజలంతా కూడా నేటికి నా వద్ద మూడు దినాల నుంచి నా వద్దనున్నారు వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికర వారు మార్గములో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేటకు నాకు మనస్సు లేదు అని వారితో చెప్పగా ఇక్కడ ప్రభు మూడు రోజుల నుంచి బోధిస్తున్నాడు మా మీటింగ్లు అయిపోయినాయి మూడు రోజులు అయిపోయినాయి అయిపోయే ఊరిళ్ళకు వాళ్ళు వెళ్తున్నప్పుడు ప్రభు ఏమంటుకున్నాడు వీళ్ళ మూడు రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు వీళ్ళ దగ్గర తినడానికి ఏమీ లేదు ఏమవుతుందంటే తిన తినడానికి ఏమీ లేకపోతే వారు మార్గములో మోర్చపోతారంట ఏమవుతారంట మోర్చపోయి పడిపోతారంట మరి చూడండి ప్రభు అక్కడున్న జనాల యొక్క పరిస్థితులు ఎరిగిండు వాళ్ళ స్థితిగతులు ఎరిగిండు వాళ్ళ ఆకలి ఎరిగిండు ఎరిగేమంటున్నాడు వీళ్ళు ఇక్కడి నుంచి ఉపవాసంతో వెళ్ళిపోతే ఖాళీ కడుపుతో వెళ్ళిపోతే మార్గ మోర్చపోతారు బలహీనమైపోతారు పడిపోతారు కాబట్టి అది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వారి మీద కనికర పడుతున్నాను అని దేవుడు వాళ్ళ ఆకలిని గురితెరిగిండు వాళ్ళు పడిపోతారని గురితెరిగిండు వాళ్ళకి గొప్ప విందు చేసి తృప్తిగా తినిపించి మరీ పంపించాడు మరి ఈ దేవుడే కదా ఆ నిర్గమా కారణం అధ్యాయం ముప్పై మూడో ఉంది యేసు ప్రభు కదా అక్కడుంది ఇక్కడ శిష్యులు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరి ఆకలి గురితెరిగిన యేసు ప్రభు మరి అక్కడ ఎందుకు ఇస్రాయల్ ప్రజల ఆకలిని గుర్తించలేదు అక్కడెందుకు వాళ్ళను పట్టించుకోలేదు అంటే నేను అనుకుంటాను దేవుడు వాళ్ళ కొరకు సిద్ధపరుస్తున్నాడు వాళ్ళకు సిద్ధపరుస్తున్నాడు దేవుడు వాళ్ళు ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆగుంటే బాగుండేది ఐదు నిమిషాల కన్నా కదా పది నిమిషాల కన్నా ఒక అరగంట ఆగితే బాగుంటుంది ఎవడు చచ్చిపోడు కదా ఒక గంట ఆగితే బాగుండేది చచ్చిపోరు కదా ఒక పూట ఆగితే ఆగిపో ఎవరు చచ్చిపోడు కదా మహాయితే ఒక దినం ఆగుతాం ఏమవుతుంది ఒక దినం తినపో చచ్చిపోం కదా ప్రభు వాళ్ళ కొరకు సిద్ధపరుస్తుంటే ప్రభువుకు తెలుసు అనివ్వబోతున్నాడు ఇస్తాడు ఇది అవసరం కదా ఇది మ్యాండేటరీ కదా మనం తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతామని అంత కూడా దేవుడికి తెలియదా కాబట్టి మనం గమ్ముగు ఉందాం ఆయన ఇచ్చిందాక ఎదురు చూద్దామని వాళ్ళు ఎదురు చూడలే ఏం చేశారు నిరీక్షణ లేక ప్రభు ఇచ్చిందాక ఆగలేక తొందరపడి చిన్న ఇబ్బంది కలగంగానే కొంత ఆకలేయంగానే దేవుడి మీద గొనుగుతూ సనుగుతూ లేశారు దుఃఖపడుతున్నారు బాధపడుతున్నారు ఎరనే చచ్చిపోతామని అంటున్నారు మరి దేవుడికి ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఎంత వేదన ఉంటది వీళ్ళు నా ఉద్దేశాలు గ్రహించడం లేదని ఎంత బాగుంటుంది ప్రభు సిద్ధపరుస్తుంటే కొంచెం సేపు ఆగలేక ఓపికబట్టలేక నిరీక్షణ లేక వాళ్ళు శ్రేష్టమైన వాగ్దాన భూమినే కోల్పోయిన వాళ్ళు వాళ్ళు వాళ్ళు వాగ్దాన భూమిని కోల్పోయినారు దీనివల్ల నిరీక్షణ లేకపోవడం వల్ల నిరీక్షణ లేదు చూడండి విశ్వాసం ఉంది ఎలా వచ్చింది వాళ్ళకి విశ్వాసము ఐగుప్తులు చేసిన కార్యాలు ఫస్ట్లో మేము రామని చెప్తారు దేవుడు చేసిన కార్యాలను బట్టి అక్కడ ఆయన జరిగించిన అద్భుతాలను బట్టి విశ్వాసంతో బయటకు వచ్చారు అడుగు వేశారు బయటికి విశ్వాసం ఉంటేనే అడిగేశారు బయటికి కానీ ఆ విశ్వాసాన్ని కొనసాగించుకోలేకపోయారు ఎందుకు అనంటే నిరీక్షణ లేదు కాబట్టి ఆ నిరీక్షణ లేకపోవడం వల్ల వాగ్దాన భూమికి పోలేదు మధ్యలోనే రాలిపోయినారు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో ఎందుకు మనకు ఇన్స్టెంట్ గా జరిగించడం మనలో నిరీక్షణ రావాలి మనం నిరీక్షణ కలిగి ఉండాలి అది చాలా ప్రాముఖ్యమైన గుణగణం నువ్వు క్రైస్తవుడిగా జీవించాలంటే దేవుని రాజ్యానికి పోవాలంటే నీకు చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి దేవుడు కొన్ని డిలే చేస్తా ఉంటాం ఆ డిలేని మనం అర్థం చేసుకోలేక మన లోపాలను మనం గ్రహించలేక దేవుడి ఉద్దేశాలను అర్థం చేసుకోలేక గునుగుతం సనుగుతం ప్రభు దగ్గర ఏడుస్తాం ముర్ర మీరు ఈ లోకపు తల్లిదండ్రులై ఉండి మీ పిల్లలకు మంచి జీవులనిగి ఉండగా మరి మీరు చెడ్డవారు అయ్యుండే మీరు ఇలా ఆలోచిస్తున్నప్పుడు మరి మీ పరలోకపు తండ్రి మరి శ్రేష్టమైన మంచి యువలనిచ్చను కదా అన్నాడు ప్రభు అంటే మంచియే ఇస్తాడు కదా మీ లోకపు తల్లిదండ్రులు మీరు మీ పిల్లలకు ఏ చదువులు చెప్పాలో ఎక్కడ చదివించాలో ఏ బట్టలు ఎంతో సెలక్షన్లు చేసి ఎంతో థింక్ చేసి మీ పిల్లలు మంచిగా చూసుకుంటారు మీరు మీరు చెడ్డవారు మీరు పాప మీరు పాపులు అయినా మీరు ఇంత తలంపులు కలిగి మరి పరిశుద్ధుడైనా నేను జగత్తి పునాది వేయబడక ముందే మిమ్మల్ని ఏర్పరచుకొని నేను ఉన్నతమైన తలంపులు కలిగిన నేను శాశ్వత రాజ్యానికి మిమ్మల్ని వారసులు పిల వారసులుగా పిలవడానికి చూపి నేను మరి నాకు తెలియదు అన్నికు ఏమివ్వాలో నాకు తెలీదు అంత మాత్రం నేను స్పృహలో లేనా నువ్వు ఎందుకు వచ్చి పదే పదే పదే పదే దాని గురించి దిగులు పడుతున్నావు నా దగ్గర దాని గురించి బాధపడుతున్నావు నువ్వు ఎందుకు వచ్చి పదే పదే పదే గోజారుతున్నావు దాని గురించి నాకు తెలీదు అది ఇవ్వాలని ప్రభు చెప్పిడు కదా మీరు వారి వల్లే ఉండకూడదు విస్తరించి మాట్లాడటం వలన వారి మనం వినబడినని వారు తలంచుతున్నారు మీరు ప్రార్థించకమనిపే మీ అక్కర్లన్నీ మీ ప్రభువుకి తెలిసే ఉన్నాయి అని ప్రభు చెప్పిండు నువ్వు ప్రార్థన చేయకముందే అని తెలుసు అంట మరి చేస్తున్నా పోయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు తెలియని వాళ్ళకైతే అర్థం చేసుకోలేని వాళ్ళకైతే మనం పదే పదే పోయి బతిమాల పదే పదే పోయి గోజారాలు పదే పదే పోయి ఏడవలు అప్పుడన్నా కన్నీటి అదే అప్పుడన్నా పోయి మన ఇబ్బందిని బట్టి మనము ఏడుస్తున్నాం కాబట్టి ఇస్తారని కొద్దిగా ప్రభు అంటున్నాడు మీరు ప్రార్థించక ముందే మీ అక్కర్లోనే నాకు తెలుసు అని చెప్తున్నాడు అంటే దాని అర్థమేంది నీకు కావాల్సిన నాకు తెలుసు నీకు ఏది నాకు తెలుసు నువ్వు నిరీక్షణ కలిగి ఉండు నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో నాకు తెలుసు కాబట్టి నీవు నిరీక్షణ కలిగి ఉండు నిరీక్షణ రావాలనే నేను కొన్ని చేస్తూ ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు అదే రోమిల్కి రాసిన పత్రికల్లో మనం చూస్తాం ఐదో అధ్యాయం రెండో విష రెండో వచనంలో మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు ద్వారా మనము విశ్వాసము ద్వారా కృపయందు ప్రవేశిస్తున్నాం అంటే ఒక కృపలోనికి దేవుని రాజ్యంలోనికి విశ్వాసములోనికి విశ్వాసం ద్వారా ఏం చేస్తున్నాం ఎంట్రీ ఇస్తున్నాం ఎంట్రీ ఇచ్చిన మనము అందులో నిలిచి ఉండాలి కృపలో నిలిచి ఉండాలంటే ఏంటంట దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము అంటే అందులో నిలిచి ఉండాలంటే ఏం ఏం కావాలంట నిరీక్షణ కృపలోకి అడుగు పెడుతున్నావు దేని ద్వారా విశ్వాసము ద్వారా మరి అందులో నిలిచి ఉండాలంటే నిరీక్షణ కావాలి అదే చెప్తున్నాడు అంతేకాదు శ్రమ ఓర్పును శ్రమే కదా దేవుడు మనకి ఇవ్వకపోతే మనకు శ్రమే దేవుడు మనం అడిగింది ఇవ్వకపోతే దాన్ని డిలే చేస్తుంటే దాన్ని పెండింగ్ పెడుతూ ఉంటే కొంత కాలమైనా దానికి సమాధానం రాకపోతుంటే బధగానే ఉంటది శ్రమగానే ఉంటది అదే చెప్తున్నాడు అంతేకాదు శ్రమ ఓర్పును గుట్టిస్తుందంట ఓర్పు పరీక్షను కలుగజేస్తుందంట ఆ పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుందంట నువ్వు శ్రమని ఓర్చుకుంటే నువ్వు ఓర్పు తెచ్చుకుంటావు ఓర్పు వస్తుంది నీళ్ళు ఓర్చుకునే గుణం వస్తుంది ఆ ఓర్చుకునే గుణం ఏమవుతుంది నిన్ను పరీక్షలో పాస్ చేస్తుంది ఆ పరీక్షలో ను పాస్ అయితే నీకు నిరీక్షణ ఆటోమేటిక్ వస్తుంది అదే ప్రభు చెప్తున్నాడు కాబట్టి శ్రమల ఎందును అతిశయపడుదము అని పౌలు భక్తుడు అక్కడ చెప్పిడు శ్రమ వల్ల ఓర్పోస్తుంది నువ్వు ఓర్చుకున్నావంటే నువ్వు పరీక్షలో నెగ్గుతావు నెగ్గినావంటే నువ్వు నిరీక్షణ కలిగిన వాడవి నువ్వు నిలిచి ఉంటావు నువ్వు దేవుణంలో నిలిచి ఉంటావు దేవుడు నీకు అనుకూలమ అని చెప్పి చెప్తూ ఉన్నాడు కాబట్టి మనము దేనిని విషయం కూడా చింతించకూడదు ప్రబోదేగా చెప్పిన దేనిని ఫిలిపిలకి రాసిన పత్రిక నాలుగో దేనిని గురించి కూడా చింతించకండి దేనిని గురించి కూడా మీరు చింతించకండి ప్రతి విషయం ప్రతి విషయం వలన కృతజ్ఞతా దేవుని దగ్గరికి వెళ్ళి మీ వినపాలు తెలియజేయమని చెప్పాను దేని విషయంలో కూడా చింతించొద్దు అడుగు తప్పులేదు కానీ చింతించొద్దు దానికి దీనికి చాలా తేడా ఉంది అడిగేది వేరే చింతించేది వేరే ప్రభా ఇది నాకు అవసరం నాకు ఇవ్వు ప్రభా అని ఒక మాట అడుగుతాం చింతించడం అంటే ఇది లేకపోతే నేను చచ్చిపోతాను ప్రభా ఇది లేకపోతే నేను బతకలేని ప్రభా ఇది లేకపోతే నా వల్ల కాదు ప్రభా అని మనం అడిగితే అంటే నువ్వు అంత చచ్చిపోయేదానికి నేను ప్రణాళికలు చేస్తున్నానా లేకపోతే నువ్వు నిలబడలేని నేను ప్రణాళికలు చేస్తు దీని నాశనాన్ని నేను కోరుకుంటున్నాను దాని అర్థం అదే కదా ప్రభు దగ్గరికి వెళ్ళింది నేను ఇది లేకపోతే నేను ఉండలేను నా వల్ల కాదు నాకు నాకు సెట్ కావట్లేదు అని మనం అంటున్నాం అంటే ప్రభు మనకు కీడు చేస్తున్నాడని ఒప్పుకుంటున్న వాళ్ళమే కదా ప్రభు మనకు నిజంగా కీడు చేస్తాడు అయినా కీడు చేయడు ఆయన మేలు చేసే దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనో కీడు చేయడు శిక్షించిన మన మేలుకే అది మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి నిరీక్షణ అనేది మనకు చాలా ప్రాముఖ్యం మన జీవితాల్లో కొన్ని కొన్ని కార్యాలు జరగాలంటే మనకు కావాల్సింది నిరీక్షణ కాబట్టి ఎవరి మీద నిరీక్షణ పెట్టుకుంటున్నాం మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనం చూస్తే మనుషులందరికీ రక్షకుడు మనుషులందరికీ రక్షకుడు తన ప్రాణం పెట్టిన దేవుడు మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడనైనా జీవము గల దేవుని ఎందు మనము నిరీక్షించి ఉన్నాము ఎవరి ఎందు జీవము కలిగిన దేవుడు జీవము లేనివాడు కాదు రక్షకుడైనటువంటి దేవుడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టినా ఆ జీవము కలిగిన దేవుడి మీద మనం నిరీక్షణ పెట్టుకున్నాం కాబట్టి మనం ఎందుకు బాధపడాలి మనం ఎందుకు చింతించాలి జీవము లేని వాళ్ళు వినరు వాళ్ళ చెవుల్లోకి పోవాలి చెవులే చెవులున్నా పని చేయవు కళ్ళున్నా పని చేయవు అవి జీవం లేని వాళ్ళు ప్రభు జీవము కలిగిన వాడు ఆయన చెవులు బాగానే పనిచేస్తాయి చూపులు బాగానే పనిచేస్తాయి హృదయములు ఇంకా బాగా పనిచేస్తాయి కాబట్టి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు ఇంకో మాట కీర్తనల గ్రంథము నలభై ఆరో అధ్యాయము మొదటి వచనంలో చెప్తున్నాడు భక్తుడు ఈ నాలుగు మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను కీర్తనల గ్రంథము నలభై అధ్యాయము మొదటి రెండు మూడు వచనాల్లో చెప్తున్నాడు దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఆయనే మనకి ఆశ్రయ దుర్గం ఆయనే ఆశ్రయం ఇంకెవరు ఉన్నారు ఎవరి దగ్గరికి వెళ్ళగలం మనం ఈ రోజు మనం వెళ్తున్న సమస్యలు మనం తీర్చలేదని చెప్పి యేసుప్రభును వదిలిపెట్టి పక్కకి వెళ్ళేంత ధైర్యం మనకు ఉందా ఎవరికైనా ఉందా నేను పోతాను నేను వాళ్ళను మొక్కుతాను వీళ్ళను మొక్కుతానని ఎవరైనా చెప్పగలమా అది మన వల్ల కాని పని ఇచ్చినా యేసుప్రభువే ఇవ్వకపోయినా యేసుప్రభ్వే ఆయనే మనకు ఆశ్రయం ఇంకెవరు లేరు ఇచ్చినా యేసుప్రభు ఇవ్వకపోయినా యేసు ప్రభు ఇంకా ఆయననే లేరు అదే అంటున్నాడు ఆ భక్తుడు దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు ఆశ్రయమును దుర్గమును రెండు ఆయనే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు కాబట్టి భూమి మార్పు నొందిన నడి సముద్రంలో పర్వతాలు మునిగిపోయినా వాటి జలాలు ఘోషించి నురుగు కట్టు పొంగుతూ ఉన్న పర్వతములు కదిలిపోయినా మనము భయపడము ఏమైనా పని భూమి పునాదు సహా నదులన్నీ కూడా పర్వతాలన్నీ నది పర్వతాలు మునిగిపోయి జలాలు ఘోషించని ఏదైనా జరిగిపోని మనము భయపడం ఎందుకు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాము అదే నాలుగు కీర్తనం అధ్యాయం ఏడవచనంలో సైన్యములకు అధిపతి అభి మనకు తోడై ఉన్నాడు ఎందుకు నీవు భయపడబో అంటే సైన్యములకు ఆ దేవుడు మనకు తోడుగున్నాడు ఆయన సర్వాధికారి అయిన ఉన్నాడు భూమికి ఆది అంతం ఆయన ఉన్నాడు ఎవరు లేరు ఆయన కంటే సుపీరియర్ లేరు ఇంకా ఆయనే సుపీరియర్ ఆయన మనకు తోడై ఉన్నాడు ఏం చేస్తాయి మరి మనల్ని యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యాకోబు దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు తర్వాత చెప్తున్నాడు చూడండి యహోవా చేసిన కార్యములు వచ్చి చూడి ఆయనే భూమి మీద నాశనమును కలుగుజేవాడు తొమ్మిదో వచనములు ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడును బల్యమును తెగనరుకు ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చి ఆయనే ఏం చెప్తున్నాడు ఆయన విల్లు విరుచేవాడంట బల్యమును తెగనరుకుతాడంట దేవుడు విల్లు బాణాలు వచ్చి గుచ్చుకుంటాయి బల్యాలు దిగిపోతాయి అదే రీతిగా అగ్ని అగ్ని రథాలగ్ని రథాలన్నీ కూడా ఒక సమూహంగా మన మీదకు వచ్చినా కానీ నువ్వు ఏమీ చేయక్కర్లే వాళ్ళు విల్లులతో వచ్చినా బల్యాలతో వచ్చినా రథాలతో వచ్చినా నువ్వు చేయవలసింది ఏమీ లేదు ఓరకుండు నేనే దేవుడునని తెలుసుకునుడి ఇక్కడ హైలైట్ పాదం ఏంటంటే బల్యమును తెగ నరికేవాడు అని రాయబడింది మాట అసలు ఆ మాట చదివినప్పుడు నాకు ఎంత కాసేపు దేవుడు గురించి ఎంత గొప్ప దేవుడు అనిపించింది ఎందుకంటే నేను చిన్నప్పుడు బాగా ఎవరి మీద కోపం అంటే చిన్నప్పుడు అనేవాళ్ళం ఏమంటే కూడా అంటాం నేను ముక్కలు ముక్కలు చేస్తానని నిన్ను ముక్కలు ముక్కలుగా నిన్ను చేస్తాను నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ఇట్లాంటి డైలాగులు ఉంటాం ఎందుకు ఆ పదాలు వాడతామంటే ఆ వ్యక్తి అంటే అంత ద్వేషం ఆ వ్యక్తి అంటే అంత ద్వేషం మనకి ఎందుకు వాడు మన మీద హాని చేస్తాడని అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే బల్యమును తెగనరుకుతానంటున్నాడు ఏ బల్యాన్ని మన మీదకి వచ్చే బల్యాన్ని వాటిని తెగనరుకుతున్నాడంటే చూడండి మనకు హాని చేసే వాటి మీద ప్రభుకి ఎంత ద్వేషం ఉందో మనకు హాని చేయడానికి వచ్చేవి మన హాని మనల్ని నాశనం చేయడానికి వచ్చేవి అంటే ఆయనకి ఎంత ద్వేషం ఉందో చూడండి తెగనరుకుతానని రాసిందంటే ఆ బల్యాలని ఆ విల్లుల్ని అగ్ని అగ్ని రథాలని అగ్నితో కాల్ చేస్తారని అంటుండంటే మన శత్రువులంటే మనకి వ్యతిరేకమైనవంటే ఆయనకి ఎంత పగో చూడండి అంత పగగలిగిన దేవుడు వాటి చేతికి మనల్ని అప్పగిస్తాడా మనం ఆయన ఎందున్నంతసేపు ఆయన ఆశ్రయం చేసుకున్నంతసేపు ఆయన మనకు తోడుగా ఉన్నంతసేపు అవి మనల్ని ఏమన్నా చేస్తాయా చెయ్యనే చెయ్యి ఏమీ చేయలేవు మనం ఆయనతో ఉంటే ఆయనతో నడుచుకుంటే నిరీక్షణ కలిగి ఉంటే విశ్వాసం కలిగి ఉంటే ప్రభు చంతనే ఉంటే ఆయన మీదనే సంపూర్ణంగా ఆధారపడి మనం నిలబడితే మరి చూడు మన దగ్గరికి ఏమొస్తాయి రావంట బల్లాలు బలంగా ఉంటాయి విశ్రయిస్తేదే లోపలికి దిగి బయటకు వచ్చి మళ్ళీ నేలలో గుచ్చుకుపోతాయి అంత పదునుకుంటాయి అన్నట్టు బల్లాలు అంటే ఆయన తెగనరుకుతానన్నాడు వాటన్నిటికి అంటే చూడండి ఎంత ద్వేషమో ఆయనకి అగ్నిరథాలను కాల్చి వేస్తానన్నాడు పిల్లులన్నింటినీ కూడా విరిచి వేస్తానన్నాడు ఏది కూడా మన దగ్గరికి రాకుండా కాబట్టి నీవు నేనేం చేయాలా ఊరకుండు చూస్తూ ఉండు అంతే నేనే దేవుడునని తెలుసుకోనుడి నీవు నేను చేయాల్సింది ఏమీ లేదు ఊరకనే ఉండాలి ఏ సూప్ర దేవుడు యహోవాయో దేవుడని తెలుసుకోవాలి కాబట్టి మనం భయపడొద్దు ఏ విషయంలో కూడా భయపడొద్దు కీర్తనలో అరవై అధ్యాయము ఐదో వచనంలో భక్తుడు అంటాడు కేపల్ అధ్యాయం ఐదో వచనంలో నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండము ఎప్పుడు వస్తుంది నిరీక్షణ అంటే చూడండి నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము మౌనముగా ఉండాల ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది దేవుడు ఇంత గొప్ప దేవుడు అని ఆలోచించినప్పుడే నువ్వు మౌనంగా ఉండగలుగుతావు దేవుడు నాకు నాకు వ్యతిరేకంగా ఉన్న వాటన్నిటి అంటే ఆయనకి ఎంతో కోపము కగ ఆయనకి నాకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ అంటే ఆయన దగ్గరికి రాణిడు తెగనరుకుతాడు ప్రతిదాన్ని అని అనుకొని ఏమనుకుంటావు నిరీక్షణ కలుగుతున్నది ఆయన వల్లనే నిరీక్షణ కలుగుతుంది ఎవరి వల్ల నిరీక్షణ కలగదు శ్రమం చూసినప్పుడు నిరీక్షణ కలగదు నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటే యుహోవయ్య నీ దేవుడు తెలుసుకుంటే ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకుంటే అప్పుడు నీకు నిరీక్షణ కలుగుతుంది చెప్తున్నాడు ఆయనే నా ఆశ్రయం దుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను ఎవరు కదిలిస్తారో ఆయన కదిలిస్తేనే మనం కదులుతాం లేకపోతే ఇంక ఏది కూడా మనల్ని కదిలించదు ఎందుకంటే ఆయన మనకు తోడుగున్నాడు ఆయన ఏం చేస్తా ఉంటాడు విరగబడతా ఉంటాడు తెగ నరుకుతుంటాడు కాల్చి వేస్తా ఉంటాడు కాబట్టి మనం కదిలించబడం అని చెప్తున్నాడు ఆయన నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయ దుర్గము నా ఆశ్రయము దేవుని ఉన్నది కాబట్టి ఏం చెప్తున్నాడు జనులారా మనకే చెప్తున్నాడు ఎల్లప్పుడూ ఆయన ఎందు కష్టంలో బాధలో దుఃఖలో సంతోషంలో ప్రతి దాంటిలో ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందు నమ్మికవించుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయం ఇంకెవ్వరు కూడా లేనే లేరు అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి నీవు నేను నిరీక్షణ కలిగి ఉండాలి నిరీక్షణ లేకపోతే మనం దేవునికి ఇష్టలము కాము దేవునికి తగిన వారము కాము అబురాంలో విశ్వాసం వచ్చింది ఆయనలో నిరీక్షణను కూడా దేవుడు కలుగజేసిండు ఆ మాట నమ్మిండు ఆ నమ్మి తర్వాత ఇంకా దిగులు పడలేదు నిరీక్షణ వచ్చింది ఆయనకి కాబట్టి ఈరోజు నీలో నాలో కూడా నిరీక్షణ రావాలా నిరీక్షణ ఉన్నది అనే దాని దానికి రుజువు నీలో సంతోషం ఉంటది ఆనందం ఉంటది నువ్వు కదిలించబడవు దుఃఖపడవు భయపడవు భక్తులు చెప్పారు కదా కీర్తనం అరవై రెండులో నలభై ఆరులో మేము భయపడమని చెప్తున్నాడు నేను కదిలించబడనని చెప్తున్నాడు ఎందుకు యాకోబు దేవుడు నాకు తోడుకున్నాడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు నాకు తోడుగున్నాడు ఆయన బాణాలను విల్లు విల్లు విరిచేవాడు బలాలను తెగ అగ్ని రథాలను కాల్చి నాకు హాని చేసేవి ఏంటి ఆయనకి బహు భయంకరమైన అసహ్యం బహుభయంకరమైన ద్వేషం ఆయనకి నాకు హాని చేసేవాడు కాబట్టి నేను కదిలించబండి చెప్పాను కాబట్టి నీవు నేను కూడా అదే రీతిగా ముందుకు పోవాలి అప్పుడే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి అప్పుడు దాకా మన జీవితాల్లో కార్యాలు జరగవు ఇస్రాయల్ ప్రజలు శ్రేష్టమైంది నోటి దాకా వచ్చిన ఆహారాన్ని తన్నుకోవడం అంటారు కదా ఆ రీతిగా వాళ్ళు కోల్పోయినారు నిరీక్షణ లేక కాబట్టి అటు వారంగా మనం ఉండకూడదు అనే ప్రభు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇంతవరకు మన యొక్క సమస్యలను బట్టి మన యొక్క పరిస్థితులను బట్టి మనం దుఃఖపడుతూ వచ్చినామేమో ప్రభు మన యొక్క సమస్యలు తీర్చలేదే ఈ విషయంలో ప్రభు నాకు సహాయపడలేదే అని దుఃఖము బాధ ఇంకా మనలో ఉందేమో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు వాటిని మనం విడిచిపెట్టాల ప్రభు కప్పజెప్పుకొని మనము ధైర్యంగా సంతోషంగా ప్రాముఖ్యంగా ఉండాల్సింది సంతోషం ఎల్లప్పుడూనూ సంతోషంగా ఉండండి అని ప్ర అని ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించండి అని చెప్పండి కాబట్టి ఇటువంటి గుణగణాలు కలిగి మన విశ్వాస యాత్రను కొనసాగించాలి దేవుడి కృపను మన అందరికీ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వించిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి అవిన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభునికి స్తోత్రములు రాత్రికాల సమయంలో ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రాభా అవును తండ్రి నా క్రైస్తవ జీవితానికి నిరీక్షణ అనేది ఎంతో అని ప్రభా మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు నిరీక్షణ కలుగుతుందని ప్రభా కిపణలో చెప్తూ వచ్చినాడు ప్రభావ అవును తండ్రి నీవు మా పక్షంలో ఉన్నవాడవు సైన్యములకు అధిపతి దేవుడవు నా తండ్రి మాకు హానికరంగా మాకు విరోధంగా లేచే దేనిని కూడా నువ్వు విడిచిపెట్టని దేవుడు కాబట్టి ప్రభా నిన్ను చూసినప్పుడే మాకు నిరీక్షణ నీ వైపు ఉన్నప్పుడే మాకు నిరీక్షణ లోకం వైపు చూసినప్పుడు సమస్యల వైపు చూసినప్పుడు నిరీక్షణ లేని వారం అవుతాం ప్రభావ దుఃఖపడే వారం అవుతాం అరితగానే ఇస్రాయల్ ప్రజలు ఎదుట గొనిగిండ్రు శనిగిండ్రు నిరీక్షణ లేక తండ్రి ఎంతో శ్రేష్టమైన వాగ్దానం భూమిని వాళ్ళు కోల్పోయిండ్రు ప్రభావ తంతరించు స్వతంత్రించుకోలేకపోయారు నా తండ్రి చేతులారా వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకున్నారు ప్రభావ అటు వారి వల్ల మేము ఉండకూడదు నా తండ్రి విశ్వాసం కలిగిన వారమై నిరీక్షణ కలిగిన వారమై ప్రేమ కలిగిన వారమై ముందుకు పోవాలా ప్రభా ప్రతి దాంట్లో మేము చేసే ప్రతి పనిలో తలంపులో నీకు మహిమను తీసుకొచ్చే వారంగా మేము ఉండాలా ప్రభావ మా ప్రతి తలంపు మా ఆలోచన అన్ని కూడా ప్రభావ నీకు సంతోషాన్ని కలిగించేవిగానే ఉండాలి కానీ దుఃఖాన్ని కలిగించేవిగా ఉండకూడదు ప్రభావ కాబట్టి మీరు సహాయపడండి మా తండ్రి శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగి తీసినది తెలియజేయబడిన రీతిగా ప్రభా మాలో తండ్రి ఓర్పు సహనాలు దయచేయండి నా తండ్రి ప్రభావ నిరీక్షణ అనుగ్రహించండి ప్రతి దాన్ని ప్రభా మీకు అంగీకారంగా ఎదుర్కొంటే సహాయపడండి మిమ్మల్ని ఆశ్రయంగా మిమ్మల్ని దుర్గంగా చేసుకుని ముందుకు పోవడానికి చూపించమని ప్రార్థిస్తున్నాం ఆయన అంతకంతకు ప్రభా మమ్మల్ని ఫలింప చేసి మీ సాక్షులుగా మీ నామానికి భయంకరంగా నిలబెట్టుకోండి అంతే తండ్రి నాన్న ప్రభా ఈ కాత్తికాల సమయంలో మా ప్రియుల బట్టి మీ పాదలు చెంత మూర పెడుతున్నాను జ్ఞాపకం చేసుకోండి దేవి శిస్టర్ బట్టు ప్రార్థిస్తున్నాను తండ్రి తన సర్జరీ జరగకుండా ప్రభా మీకు సహాయపడండి నా తండ్రి మీరే ముట్టండి తాకండి స్వస్థపరచండి ఏ కీడు కొట్టివేయండి భర్తను తాగు నుంచి విడుదల పొందాల ప్రభా మీరు సంపూర్ణమైన మారు మనస్సు అనుగ్రహించండి అదే రీతిగా రవిచల్ల బ్రదర్ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి కిడ్నీ లివర్ హార్ట్ ను ప్రభావ స్వస్థపరచండి మీ సాక్షి నిలబెట్టండి కంట ఆపరేషన్ సహాయపడండి సంపూర్ణ మారు రక్షణ దండి రాజేష్ బ్రదర్ క్యాన్సర్ నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి తనకు కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి నేను సంపూర్ణంగా స్వస్థపరచండి కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి ట్రీట్మెంట్ కావాల్సిన ప్రతి ఆర్థిక అవసరతలన్నీ తీర్చండి నేను ప్రభ అతను సంపూర్ణ సత్యంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం రీనా సిస్టర్ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో కొంతకాలంగా గత చాలా కాలం నుంచి ప్రభుత్వ గురించి ప్రార్థిస్తున్నా మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి తన స్థితిగతుల నుంచి విడిపించండి నా ప్రభావ పక్షవాళంతో బాధపడుతుండగా నా తండ్రి బ్రెయిన్ ట్యూమర్ నా తండ్రి నా సర్జరీ విషయంలో కూడా మీ పాదాలు చెంత మొరపెడుతున్నా మీరే సహాయపడండి వారి బిడ్డల చదువులను దీవించండి వారి బిడ్డలను దీవించండి నా ప్రభా ట్రీట్మెంట్ కావాల్సిన ప్రతి అవసరాలతో మీరు తీర్చండి అనసీఎమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తన కాళ్ళకి సర్జరీ జరగాల్సి ఉండగా మీరు కృప చూపించండి కాల్సిన అవసరం తీర్చండి ఆటంకాలు తొలగించండి ప్రభావ మీ సాక్షులు మీ నామానికి నిలబెట్టుకోండి ప్రభావ అదే రీతిగా సరి ఫ్రసిస్టర్ బట్టి మీ పాదాలు అంత మొర పెడుతున్నాం తనకున్నటువంటి బెడ్ క్యాన్సర్ నుంచి విడిపించండి సంపూర్ణంగా స్వస్థపరచండి కుటుంబం కూడా ప్రభావ మీ నామానికి మహిమకరంగా రక్షణ నడిపించండి మీ సాక్షులు నిలబెట్టుకోండి పెద్ద లక్కీ పాపను బట్టి ప్రార్థిస్తున్నాం తన బెయిన్ తన కాల్ బోన్ పెరుగుతుందంట ప్రభావ మీరు నన్ను పెరగకుండా సంపూర్ణంగా నా తండ్రి స్వస్థపరచండి రిజిస్టరేషన్ అనుగ్రహించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా సహాయపడండి కుటుంబంతో కూడా సంపూర్ణ రక్షణలోకి రావడానికి మీరు ఎవరూ చూపించండి ప్రభు అదే రీతిగా శివదాస్ గజను మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం తన బ్లడ్ క్యాన్సర్ నుంచి మీరు విడిపించండి సంపూర్ణంగా స్వస్థపరచండి సాక్షిగా మీ నామానికి మయంకరంగా నిలబెట్టండి గొప్ప దేవ గొప్ప కార్యం జరిగించండి ట్రీట్మెంట్ కాల్సిన కొత్త అవసరం తీర్చండి నా తండ్రి నేను సంపూర్ణ సత్యంలో నడిపించండి ఢలీ బ్రదర్ను బట్టి మీ పాదల చింత తన జాబ్ విషయంలో మీరు తోడుగుండండి మీరే గొప్ప కార్యం జరిగించండి మీ నింపండి నా ప్రభావ తండ్రి నేను అన్ని విషయాల్లో ఫలించటకు సహాయం చేయండి ప్రాముఖ్యంగా మీ పరిచయంలో బలంగా వాడబట్టు చూపించండి మీ తన సరైన తన పరిచయంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా హన్వికా పాపను బట్టి మీ పాదపడి మొరపెడుతున్నాం ప్రభావ తనకు ఉన్నటువంటి హై షుగర్ నుంచి విడిపించండి మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి కుటుంబం అంతటిని కూడా ప్రభా మీరు ఏదైనా రక్షణలను నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా ప్రభా వారికి కావాల్సిన ప్రతి అవసర తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాగేశ్వర బ్రదర్ బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం ప్రభా తన లంగ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి కిడ్నీలో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి సంపూర్ణంగా స్వస్థపరచండి మీ సాక్షిగా మీ నామాలకి మనకరంగా నిలబెట్టండి నా ప్రభా కుటుంబం అంతా కూడా ప్రభావ రక్షణలోకి రావడానికి మీరు సహాయపడండి అదే రీతిగా నితిన్ బ్రదర్ బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం తండ్రినైనా తనకి కాలు యాక్సిడెంట్ అయింది ప్రభా కాలు విరిగింది ప్రభా ఆ తండ్రి మీరే సహాయం చేయండి సంపూర్ణమైన రీస్టోరేషన్ అనుగ్రహించండి నా ప్రభా తండ్రి నేను మీరు ప్రభా కుటుంబం అంతా రక్షణకి సహాయపడండి మీ ముందు స్థిరలే ఉండాలని చూపించండి తండ్రి జర్మీ బ్రదర్ని బట్టి మీ పాదాలు ఎంత మొరు పెడుతున్నాం ప్రభావ ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆ తండ్రి తనకున్న ప్రతి బలహీనతల నుంచి విడిపించండి వామిటింగ్ నుంచి విడిపించండి సంపూర్ణమైన శక్తి కలిగిన ఆహారం తీసుకోవాలా తిరగాల ప్రభా మీ సాక్షిగా మీ నామానికి భయంకరంగా నిలబడాలా తండ్రి నాన్న ప్రభా ఈ అనారోగ్యంతో బాధపడుతుంది రన్నింటినీ కూడా ప్రభావ మీరు తొలగించి మీ సాక్షిగా మీరు నిలబెట్టండి ఫలభరితంగా తన జీవితాన్ని మార్చి మనం మీ సేవలో బలంగా మీ సాక్షిగా వాడబొట్ట చూపించండి తను పెద్ద మన కాదు ప్రభా ఉన్న ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బట్టి మీ పాదాలు అంతా మొరపెడుతున్నాం వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల్లో మీ సమాధానం దయచేయండి వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగుండండి వారి కష్టాన్ని తను దీవించండి ఆశీర్వదించండి ప్రాముఖ్యంగా తండ్రి నేను మీకు పరిచయంలో బహు బలంగా ప్రతి ఒక్కరిని వాడుకోనండి మీ నీతి సత్యాన్ని ధైర్యంగా మేము ప్రకటించాలా ప్రభా కృపను ప్రతి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంతవరకు ప్రభా ప్రేర్మిటింగ్ సహాయకూ స్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రి స్థుతి మహిమ ఘనత ప్రభావములు తండ్రి మీకే అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ అమ్మేన్ థ్యాంక్ యూ అక్కల ప్రభా ఏ కృప కనిక్రమం ప్రేమ సమాధానం నడిపింది మనందరికీ లోకం నేను సకల పరిశుద్ధుల పిల్లలు సదాకాలంతో అండి నడిపించిన కాక ఆ మేన్ సిస్టర్